ఎనిమిదవ అధ్యాయము అక్షర యోగము ఏడవ అధ్యాయం చివరి రెండు శ్లోకాల్లో సగుణోపాసన గురించి చెప్పబడింది నన్ను ఉపాసన చేసేవారు బ్రహ్మ అధ్యాత్మం కర్మ అధిభూతం మొదలైన వాటిని సరిగా తెలుసుకుంటారు అలాగే ప్రయాణకాలంలో మరణకాలంలో నన్ను గుర్తించగలుగుతారు అన్నాడు అక్కడ చెప్పిన ఉపాసన నిష్కామ ఉపాసన ఈ ఉపాసనలన్నీ తను ఉపాసించే వస్తువు వేరు నేను వేరు అనే భావన భేదబుద్ధితో చేసేవే ఆ భేదబుద్ధి పోవాలంటే అభ్యాసం అవసరం భేదబుద్ధి లేనివాడు జీవన్ముక్తుడు అతనికి ఉపాసనలతో పని ఇంకా పూర్తి భేదబుద్ధి తొలగక సగుణోపాసన చేసేవాడి గురించి అనగా సమ్యక్ జ్ఞానం లేని సాధకుడి గురించి ఈ అధ్యాయం చెప్పబడింది జ్ఞాని విషయం తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడుతుంది ఈ అధ్యాయంలో ఇరవై శ్లోకాలు మొదటి పదమూడు శ్లోకాల్లో అర్జునుడి ప్రశ్నలు వాటికి కృష్ణుడి సమాధానం పదిహేను నుండి ఇరవై రెండు వరకు శ్లోకాల్లో బ్రహ్మలోకం వరకు ఉన్న వివిధ లోకాలు బ్రహ్మకాల పరిమితి సృష్టి ప్రళయం వీటన్నింటికి అతీతంగా ఉన్న తత్వం అనేవాటి గురించి చెప్పబడింది అలాగే సగుణోపాసన కర్మయోగం చెప్పబడ్డాయి ఒకదాని వల్ల పునరావృత్తి మళ్లీ జన్మ ఎత్తడం మరొక దానివల్ల బంధ విముక్తి ఇరవై మూడు నుండి ఇరవై ఏడు శ్లోకాల్లో రెండు రకాల మార్గాలు శుక్లగతి కృష్ణగతి ఒకటి పునరావృత్తి లేనిది రెండోది పునరావృత్తి కాది ఈ అధ్యాయంలో చెప్పిన ఉపాసనలు మనిషిని తరింపచేసేవి కాబట్టి ఈ అధ్యాయానికి తారక బ్రహ్మయోగం అని మరో పేరు కూడా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది ఈ అధ్యాయానికి తారక బ్రహ్మయోగం అని మరో పేరు కూడా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది మొదటగా అర్జునుడి ప్రశ్నలు శ్రీకృష్ణుడు వాడిన పదాలకు విభిన్న అర్థాలు ఉండడం వల్ల వాటిని ఏ అర్థంలో గ్రహించాలి అని అర్జునుడి సందేహం శ్రీకృష్ణుడి జవాబు ఈ విధంగా ఉన్నది ఒకటి బ్రహ్మ అంటే అక్షరం క్షరం नशंचि अंटकना उत्कृष्टम तत्व मूडो श्लोक अक्षर ब्रह्म परम स्वभाव्यामु अध्यात्मम आत्मन ఈ సందర్భంలో దేహమని అర్థం అనగా దేహాన్ని అధిష్ఠించిన చైతన్య స్వభావం దేహాన్ని చైతన్యవంతం చేసే స్వభావం పై చెప్పిన పరబ్రహ్మ శుద్ధ చైతన్యమైనప్పటికీ అధ్యాత్మం అనేది దృష్టికోణం నుండి చెప్పిన మాట రెండింటి తత్వం కూడా చైతన్యమే దీనినే స్వభావం చైతన్యం జీవుడుగా ఉండడం ప్రత్యగాత్మ ప్రత్యంటే ఆత్మ అంటే చైతన్యం ఉండడం అని చెప్పారు మూడు కర్మ దేవతలనుద్దేశించి చేసే యజ్ఞము మొదలైనవి పుణ్యాపుణ్య కర్మలు ప్రపంచ ఉత్పత్తికి సృష్టిలో వైచిత్రికీ కారణభూతమైనవి ఒకరు ధనవంతునిగా మరొకరు పేదవానిగా పుట్టడం దీనివల్లనే వివరించగలం సృష్టికర్తకు ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషం లేదు మూడవ శ్లోకం वाटड़न प्रकृति दी क्षर नशिच सर्वप्राणुड़ता पुट प्रति वस्तुत श्लोक दैवतं। वात्र देह वरा अूतमन बड़े प्रपंचा पाले लेदा निे तत्व मनि शरीरते मनस्सुचे निबड़ो అలాగా ఈ ప్రపంచమనే శరీరాన్ని నియంత్రించే విశ్వాత్మకమైన మనస్సు కాస్మిక్ మైండ్ దీన్ని హిరణ్య గర్భతత్వం అంటారు ఇతన్నే లేదా దీనినే పురుషుడు లేదా విరాట్ పురుషుడు అంటారు ఆరు అధియజ్ఞం హిరణ్యగర్భతత్వానికి పైనున్న భగవ తత్వము యజ్ఞం అంటే విష్ణువు అంతటా వ్యాపించినది అని అర్థం చెప్పారు యజ్ఞం దేహంచే నిర్వర్తింపబడుతుంది కాబట్టి దేహమే దీని ఆధారం ఆ దేహంలో ఉన్న చైతన్యతత్వం అధియజ్ఞం ఈ విధంగా తన దేహాన్ని దాన్ని అధిష్ఠించిన చైతన్యాన్ని తాను చేసే యజ్ఞాన్ని పంచభూతాలను ఇంద్రియాలను బ్రహ్మస్వరూపాలుగా చూడడం అదే చిత్తవృత్తితో ఉండడం సాధకుడు చేయాల్సిన పని అంత్యభావన మరణకాలం అర్జునుడి ఏడవ ప్రశ్న మరణకాలం గురించి ఏడవ అధ్యాయం చివర ఉపాసకులు నన్ను మరణ సమయంలో కూడా ధ్యానించుకుంటారు అని చెప్పిన దానిపై అర్జునుడు అదీలాగా అని ప్రశ్నించాడు దానికి జవాబు ఐదవ శ్లోకం నుండి పదమూడవ శ్లోకం వరకు మరణకాలంలో కూడా నన్నే స్మరిస్తు ఎవడు మరణిస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు స్మరన్ ముద్ం ఆరవ శ్లోకం వాపి భావం తమే తద్ భావ సదావి మరణ సమయంలో మిగతా ఇవ్వేవిశేషాలనుగానీ మరీదైనా గానీ స్మరిస్తూ మరణిస్తే అలాంటి భావన ప్రభావం వల్ల అదే స్వభావంతో మరలా జన్మిస్తాడు భావన చివరి ఆలోచన మరో దేహం పొందడానికి కారణం కాబట్టి నీవు ఎల్లప్పుడూ నా భావనలోనే ఉండుము నాయందే బుద్ధి నిలిపి ఉండుము ఏడవ శ్లోకం తస్మాత్వేషు కాలేషు మామను ఈ మాటలు అనాదిగా భారతీయ జనజీవితాన్ని ప్రభావితం చేశాయి ప్రతి భారతీయుడి మనస్సులో జీర్ణించుకున్న భావం ఇది మనిషి మామూలుగా భేద దృష్టి కలిగి ఉంటాడు అనగా అన్నింటినీ విడమరచి చూసే ఎనలిటికల్ మైండ్ స్వభావం భౌతిక శాస్త్రంలో ఇది అవసరం కావచ్చు వేదాంత శాస్త్రం దీనికి విరుద్ధం అన్నింటిలో సమతత్వాన్ని చూస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రపంచాన్ని అధిభూతం అధిదైవం అధ్యాత్మం ఇలాగ విభజించుకునే ఆయా వస్తువులను చూస్తుంటాడు వీటన్నింటిలో బ్రహ్మను చూడడం ఇక్కడ చెప్పుతున్న అభ్యాసం ఈ అభ్యాసం చేసేవాడికి మనసులో ఏర్పడిన వాసనాబలం వల్ల చివరి దశలో కూడా మనసులో మరో భావం రాకుండా బ్రహ్మను కూర్చియే చిస్తాడు మన పూర్వీకులు విధించిన వానప్రస్థాశ్రమం ఉద్దేశమిదే ఆ దశలో వ్యక్తి సంసార బాధ్యతల్ని పిల్లలకు అప్పగించి ఆత్మచింతన తన స్వరూపమేమిటి అని చింతన చేయాలి ఆ చింతనలో अत की सहजवभक्तिपड़ आवासना बल अंत्यकाल अदे भाव लाइड प्रसिद्ध उदाहरण भागवतम ईदव स्कंधर कथ जड़भरुने राजू ज्ञाई वानप्रस्थाश्रमंटू अकस्मा लेडी पि संरक्षण बाध्यता स्वीकृत తర్వాత దానిపై ఆసక్తి పెరగడం వల్ల భగవచ్చింతన బలహీనమవుతుంది లేడి పిల్లపై మమకారం పెరిగి ఆ భావనే అతని చివరి సమయంలో బలంగా ఉండడం వల్ల అతడు మరుజన్మలో లేడిగా పుడతాడు తర్వాత మనుష్య జన్మ ఎత్తి ఊర్వాభ్యాసేనా అధ్యాయం నలభై శ్లోకం అని పైన చెప్పినట్లు వాసనాబలంచే బాల్యంలోనే జ్ఞానియ్ ఒక అనొక రాజుకు ఆత్మబోధ చేసినట్లు భాగవత కథ బ్రహ్మదృష్టిని ఎలా అభ్యసించాలి ఎనిమిదవ శ్లోకం నుండి పదిహేను వరకు బ్రహ్మదృష్టిని అలవరుచుకునే అభ్యాసం చెప్పబడింది అభ్యాసం అనే పదానికి అర్థం తుల్యప్రత్యయ ఆవృత్తి లక్షణ అన్నారు అంటే ఒకే విధమైన ఆలోచన పరంపరను మనస్సులో చేస్తు ఉండడం ఇతర ఆలోచనలను అడ్డుకోవడం ఈ అభ్యాసమే యోగం అనే అర్థంలో అభ్యాసయోగం అనే పదాన్ని చెప్పారు ఎనిమిదవ శ్లోకం అభ్యాసయోగయుక్ చేత్యగా పరమం పురుషం దివ్యం యాతి యన్ ఇలాంటి అభ్యాసంతో పొందేది వరిని దీనినే ఒక అందమైన శ్లోకంలో కవి పురాణమనుషాసిమణోరణీయాం సమనుమరేద్యర్వస్ధామచిత్య రూపమాదిత్యవర్ణం ఈ శ్లోకంలో కవి అనగా సర్వజ్ఞుడు సర్వప్రాణికర్మలను తెలుసుకుని వాటికి ఫలాన్ని నియమించేవాడు పురాణం అనగా అనాది అయిన అనుశాసితారం అనగా జగత్తుకు నియామకుడు అణుకన్నా సూక్ష్మమైన ఆలోచించడానికి శక్యంగాని కర్మఫలదాత పరమ పురుషుడు పరమపురుషుడు ఆదిత్యవర్ణ అనగా నిత్య స్వరూపుడు తమస పరస్తాత్ అనగా చీకటికి అజ్ఞానానికి లేదా మాయకు అవతల ఉన్నవాడు దీనినే పోతన అలోకంబగు వండేకాలుగు అతని అంటాడు భగవతత్వంలోనే ఏర్పడిన శక్తి మాయా అని పైన చెప్పుకున్నాం ఈ మాయకు పైన తత్వం అంటే తత్వం దీన్ని గురించి చింతన చేసేవాడు ఆ వాసనాబలంచే తన మనస్సు చక్కగా నిలిపి ఉండడం వల్ల మరణ సమయంలో ఆ తత్వాన్ని పొందగలడు యోగ మార్గంలో కూడా ఈ తత్వాన్ని పొందగలరు అని पदवश्लोक प्रयाण काले मनसाचल नक्तियाल न्रुवोर्म्ये प्राण्य सम्यक सत परम पुषमुपैति दिव्य మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో యోగబలంతో ప్రాణవాయువును కనుబొమల మధ్య నిలిపి పరమపురుషుణ్ణి చేరగలడు అన్నాడు ఇది యోగశాస్త్రంలో చెప్పే ప్రక్రియ మొదట కుంభక ప్రాణాయామం ద్వారా వాయువును నిలిపి తర్వాత దానిని సుషుమ్నానాడి ద్వారా కనుబొమల మధ్యన ఆజ్ఞానచక్రంలో నిలపాలని దాని ద్వారా యోగి ప్రాణాలు వదులుతాడని శంకరానందులు వ్రాశారు ఇది యోగులకు మాత్రమే సాధ్యమయ్యే విషయం యోగమాగం కాకుండా ఓంకార ఉపాసనాగం పదకొండవ శ్లోకంలో చెప్పబడింది ఏది అక్ష వినాశనం లేనిది అని వేదవేత్తలు చెబుతారో యతులు శమమాతులను అభ్యాసం చేసిన వారు దేనిని ప్రవేశిస్తారో దేనిని కూరుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో ఆ పదాన్ని గూర్చి చెబుతాను ఈ పదమే ఓంకారం పదం అనే మాటకు రెండర్థాలు ఒకటి శబ్దం రెండు స్థానం బ్రహ్మపదం విష్ణు పదం లాగా ఇక్కడ రెండర్థాలు తీసుకోవచ్చు ఈ ఓంకార ఉపాసనే యోగ మార్గంతో కూడా కలిపి చేయవచ్చని పన్నెండవ శ్లోకం చెబుతున్నది మనోహృతి నిరుద్ధ్య ప్రాణం యోగధారణాం సర్వద్వారాణి సంయమ్య అనగా ఇంద్రియాలే ద్వారాలు వీటినిని నియంత్రించడం అంటే వెనక్కు మరల్చడం వీటి ద్వారా మనసును నిరోధించడం పైన చెప్పినట్లు ప్రాణాయామం కూడా దీనికి జోడించాడు ఆ విధంగా ఓం అనే అక్షర రూపంలో ఉన్న పరబ్రహ్మను ధ్యానిస్తూ దేహాన్ని విడిచి వెళ్ళేవాడు పరమగతిని పొందుతాడు శ్లోకం ఓమి బ్రహ్మవ్యాహరన్స్మరన్ య ప్రయాతిహం సరమాం గతి ఈ శ్లోకంలో మామను స్మరన్ అంటే నన్ను స్మరిస్తూ ఓంకారం ఉచ్చరిస్తూ ఉపాసన చేయి అనే అర్థం ఉపాసన అంటే తక్కువ దానిలో ఎక్కువను శిలా విగ్రహంలో విష్ణువును భావించి ధ్యానించినట్లు ఇదే మనం నిత్యకరమైన సంధ్యావందనంలో చూస్తాం ఓంకారాన్నే సృష్టికర్త యొక్క గొప్ప తేజస్సు చైతన్యం మాతత్వమేనాది భర్గోదేవస్ ధీమహి అంటూ స్మరిస్తాం అందువల్లే సంధ్యావందనాన్ని బ్రహ్మకర్మ అన్నారని పైన చెప్పుకున్నాం దీనివల్ల పరమగతి క్రమేణా లభిస్తుంది క్రమముక్తి సద్యోముక్తి ఈ లోకాలు క్రమముక్తి సద్యోముక్తి వెంటనే ముక్తి కొంత గజిబిజిగా కనిపిస్తాయి ఈ సందర్భంలో నీలకంఠులు ఒక మాట రాశారు లోకం విష్ణులోకం రుద్రలోకం ఇలాంటివన్నీ ఒకదానిపై ఒకటి ఉంటాయి అనడం పౌరాణికుల కల్పన శైవులు రుద్రలోకంపైనున్నదంటే వైష్ణవులు విష్ణులోకం అన్నింటికంటే పైన అనవచ్చు వేదాంతం ఇలా చెప్పదు వేదాంత సిద్ధాంతం ప్రకారం సృష్టికర్త బ్రహ్మ అనగా శుద్ధ చైతన్యంలో వ్యక్తమయ్యే తత్వం తత్వం దీనిలోనే అన్ని రూపాలు అన్ని లోకాలు దీనినే మనం విష్ణు అనవచ్చు రుద్రలోకం అనవచ్చు మరేమైనా అనవచ్చు అని రాశారు ఇవన్నీ పరబ్రహ్మకు ఉపాధులు మాత్రమే జీవుని అంతఃకరణం च उ उपाधि ब्रह्मा अंतकणम हिण्यगर्भुड़पाधि ई उपाधिचे संकुचित मै तत्वा उपासीस्ते फल तक उना साजल कोसम तत्वा सुलभम चेसी चपार का विद्याव्यापति बी रोज ఆ కథలన్నీ అసమంజసంగా కనిపిస్తాయి పై చెప్పిన నీలకంఠుల వాక్యం కూడా పురాణాలని పరమప్రమాణంగా గ్రహించకూడదు వాటిలోని తాత్పర్యాన్ని సింబాలిజంను గ్రహించాలి అని చెబుతుంది మళ్ళీ క్రమముక్తి ప్రసంగం చూద్దాం హిరణ్యగర్భలోకంలో క్రమముక్తి అని చెప్పారు అనగా ఆయా లోకాలు ప్రళయకారంలో నశించినప్పుడు ఇదివరకే ఉపాసన చేసి అక్కడ చేరిన సాధకులు హిరణ్య గర్భుడితో పాటు ముక్తి పొందుతారని వేదాంతుల సిద్ధాంతం సద్యోముక్తి అంటే ఏమిటి సద్య అంటే వెంటనే అని అర్థం అంటే జ్ఞానం కలిగిన వెంటనే అతనికి బంధరాహిత్యం అని అర్థం दी पदनालव श्लोक अनचेता सतत मं स्मश तस्ह सुत्ययुक्त योगिन अ అనన్యచేత అంటే ఇతర విషయాలను ఆలోచించకుండా అనే ఒక అర్థం తత్వం నాకంటే భిన్నం కాదు అనే భావన ఉండడం అని మరో అర్థం అంటే ఎల్లప్పుడూ యోగంతో కూడిన ఉండేవాడు అలాంటి వాడికి నేను సులభుడను అతనికి జీవన్ముక్తి జీవించి ఉండగానే ముక్తి అదే ముక్తి లభిస్తుంది అని పై శ్లోకార్థం ఇతనికి ఉపాసకుడికి తేడా ఏమిటి అనగా ఇతడు వేదాంత శాస్త్రశ్రవణం వాటి మననం వాటి నిరుధ్యాసనం అనగా మనస్సుకు పట్టించుకోవడం లాంటి అభ్యాసాలన్నీ చేసి ఆ బ్రహ్మాత్మ భావంలోకి వచ్చాడు అతన్నే మనం జ్ఞాని అని నాలుగవ అధ్యాయంలో చూశాం అతనే కర్మ కేవలం చేష్టమాత్రమే అని చూశాం అతడు నిత్యముక్తుడే అందుకే తస్యాహం సులభ అలాంటి వాడికి నేను సులభుడను అని పై శ్లోకంలో చెప్పబడింది ఈ స్థితిని పొందినవాడికి పునరావృత్తి లేదు పుణ్యకర్మలను చేసి వివిధ లోకాలకు వెళ్ళేవాళ్ల గతి ఏమిటి అంటే వాళ్లకు పునరావృత్తి ఉంది హిరణ్యగర్భలోకం కంటే క్రింద చెప్పబడిన అన్ని లోకాలు పునరావర్తినహ అనగా మళ్ళీ తెలుగు ప్రయాణం కలవే కేవలం బ్రహ్మాత్మభావం పొందినవానికి పునర్జన్మ లేదు పదహారవ శ్లోకం బ్రహ్మభువనా పునరావర్తినోర్జున మాముపేతు పునర్జన్మ విద్య ఆ లోకాలకు ఎందువల్ల తిరుగు ప్రయాణం చెప్పబడింది అంటే అవన్నీ కాలం చే కొలవబడేవే మూడు రకాల పరిచ్ఛేదాలు లిమిటేషన్స్ పైన గమనించాం సృష్టికర్త అయిన నాలుగు తలల బ్రహ్మ మొదలైన తత్వాలన్నీ కొన్ని యుగాలపాటు ఉండేవే అందుకే కొత్త మనవులు కొత్త సృష్టికర్తలు అంటూ చెప్పబడింది మనకంటే లక్షల రెట్ల సంవత్సరాలు వాళ్లకు ఒక పగలు కావచ్చు అయినా దానికి ఒక అంతం ఉంది అనంతం కాదు వీటి గూర్చి పదిహేడు నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు చెప్పారు ప్రజాపతి యొక్క పగటి సమయంలో ప్రాణులన్నీ బయటికి వస్తాయి అనగా సృష్టి అతనికి రాత్రి రాగానే మళ్ళీ విలీనమవుతాయి ఇదే లయం ఏ ప్రాణులు విలీనమవుతాయో అవి మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయని పంతొమ్మిదవ శ్లోకంలో పూటగ్రామేయం భూయతే రాత్ర్యాగమే వశ ప్రభవత్ అని చెప్పారు ఆ ప్రాణులు చేసిన కర్మను అనుసరించి వాటికి మళ్లీ వివిధ జన్మలు దానివల్ల సృష్టిలో వైచిత్రి అలా కాకుంటే ఒకడు ధనికుడుగా ఒకడు దరిద్రుడిగా జన్మించడం అనే వివరించలేము దేవుడికి పక్షపాతం అంటగట్టినట్లవుతుంది పై చెప్పిన సృష్టికర్తకు అవ్యక్తం అని కూడా పేరు దానిపైన తత్వం నేను అని ఇరవయో శ్లోకంలో చెప్పారు సృష్టికర్త అనే అవ్యక్తంపై సనాతనుడైన నేను అనే అవ్యక్తం ఉన్నాను ఆ సృష్టికర్త అతనితో పాటు సమస్త ప్రాణులు నశించినా నేను నశించను ఇరవయో శ్లోకం పరస్తస్మాత్ సనా అనగా శుద్ధ చైతన్యానికి కాలపరిమితి లేదు నాశం లేదు సృష్టి స్థితి దయాలు కాలంచేత తెలియబడేవే స్పేస్ అండ్ టైమ్ అనేవి మాయచేత కల్పించబడినవే అని మాయా కల్పిత దేశకాల కలనా అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకరులు చెబుతారు కల్పించబడినవన్నీ నశిస్తాయి కావున బ్రహ్మచైతన్యం తప్ప మిగతావన్నీ కాలం చే శుద్ధ చైతన్యాన్నే అక్షరం నశించనిది परमागति अटार इटव श्लोक अव्यक्तौरुक्तु परति प्राप्य नवर्तम परम इला परमागति इला लिस्थी అని ఇరవై రెండవ శ్లోకంలో చెప్పబడింది భక్త్యత్వన్య అనగా అనన్యభక్తితో లభిస్తుంది అని అర్థం ఈ అనన్యభక్తి అనే పదానికి రెండు అర్థాలు పైన చూశాం ఇతరులు పూజించకుండా నన్నే పూజించడం అని ఒక అర్థం పరమాత్మతత్వం తప్ప మరొకటి లేదు అనన్యం అన్యమైంది లేదు అని మరో అర్థం సర్వం వ్యాపించి ఉన్న పరమాత్మ అనే ఈ ప్రాణులన్నీ ఉన్నాయి లిదా కల్పించబడ్డాయి అని ఇరవై రెండవ శ్లోకం పురుషస్ పరన్యంతి తాని ఏన సర్వమిదం తతం రెండు ప్రయాణాలు ఒకటి తిరుగులేని ప్రయాణం అనావృత్తి మరొకటి తిరుగు ప్రయాణం ఉండేది ఆవృత్తి వీటిని ఇరవై శ్లోకం నుండి ఇరవై శ్లోకం వరకు కల దేవయానం పితృయానం అనేవాటిలో చెబుతున్నారు దేవయానం ఈ అధ్యాయంలో చెప్పినట్లు ఓంకార ఉపాసన ద్వారా యోగం ద్వారా సగుణోపాసన చేస్తూ ఆ లోకాల్లో వాసంచేస్తుండగా అక్కడ సమ్యక్ దర్శనం కలుగగా ముక్తులయ్యే మార్గం మధుసూదన సరస్వతి జ్ఞానులు ఎలాగైతే ముక్తులవుతారో వీరూ అలాగే ముక్తులవుతారు దీనినే క్రమముక్తి అన్నారు దేవలోకం అనే మజిలీ ఉంది కాబట్టి దేవయానం అని అన్నారు వీరు సగుణోపాసకులు కావున వీరు కోరుకున్న లోకం వీరి మొదటి మజిలీ ఏ దేవతను ఉపాసిస్తే ఆలోకం అని అర్థం ఆ లోకంలో బ్రహ్మను తెలుసుకున్న తరువాత నిర్గుణ బ్రహ్మను పొందుతారు కావున క్రమము అన్నారు పితృయానం కర్మలను యజ్ఞయాగాదులు ఆచరిస్తూ పుణ్యలోకాలకు వెళ్ళి ఆ పుణ్యఫలం పూర్తయిన తర్వాత తిరిగి రావడం ఈ రెండు మార్గాలను ఈ క్రింది విధంగా చూడవచ్చు దేవయానం ఉత్తర మార్గం అని కూడా పేరు జ్ఞానప్రకాశమయం పితృయానం దక్షిణ మార్గం అని పేరు జ్ఞానహీనం తమోమయం దేవయానం సగుణబ్రహ్మోపాసకులకు చెప్పినది ఉపాసన లేకుండా యజ్ఞ యాగాదులు చేసేవారికై చెప్పినది దేవయానం శుక్లగతి అనగా జ్ఞానంతో కూడిన మార్గం వీరు బ్రహ్మను పొందుతారు పునరావృత్తి ఉండదు పితృయానం కృష్ణగతి అనగా అజ్ఞానంతో కూడినది దీని అధిదేవతలు చీకటి లోకాలకు తీసుకువెళతారు పునరావృత్తి ఉంటుంది పై రెండు మార్గాలను తెలుసుకున్న యోగి మోహన్ చెందడు అందువల్ల నీవు సర్వదా యోగయుక్తుడవై ఉండు ఇరవై శ్లోకం नैते जान योगी तस्मा काजुन ई अध्या सारांशं चूस्ते विषया गमनिस्ता కేవలం కర్మయోగికి చిత్తశుద్ధి కలిగింది కానీ జ్ఞానం లేదా ఉపాసన రెండూ లేవు కాబట్టి అతనికి పితృయానం రెండు చిత్తశుద్ధి కలిగిన కర్మయోగి సగుణోపాసన చేస్తే అతనికి దేవయానం క్రమముక్తి మూడు చిత్తశుద్ధి కలిగిన కర్మయోగికి సమ్యక్ కలిగితే నిర్గుణ తత్వాన్ని గ్రహిస్తే అతనికి ముక్తి అనగా ముక్తి పై రెండు మార్గాలతో పని లేదు పాఠశాలలో బారుడు ఒకటవ తరగతిలో ఉన్నప్పుడు అదే ముఖ్యమని స్థుతిస్తాం పదవ తరగతి అదే ముఖ్యమని స్థుతిస్తాం కానీ అదే పరమార్థం కాదు అలాగే శ్రీకృష్ణుడు సాధకుని అధికారి భేదాన్ని బట్టి అప్పుడప్పుడు కర్మయోగాన్ని స్థుతించడం జరుగుతుంది కానీ అదే పరమార్థం కాదని అర్థం కర్మయోగం ఉపాసన ఈ రెండింటి మధ్య ఉపాసనా మార్గం ఉత్తమమైనది ఎందుకంటే అది క్రమముక్తినిస్తుంది కర్మయోగం చిత్తశుద్ధి కలుగ చేస్తుంది కానీ జ్ఞానం వరకు వెళ్ళకపోతే పునర్జన్మను కలిగిస్తుంది అని ఈ అధ్యాయ తాత్పర్యం